కీర్తన ముప్పై ఏడు తనదాసుని కొర్రకు ధరించని రూపము దినదిన వేడుక కదిరి నారసింహుడు తనదాసుని కొర్రకు ధరించనీ రూపము దినదిన వేడుక కదరి నారసింహుడు బలరక్కసు నుడిసి పట్టి తొడలపై బెట్టి చలగి కొనగోళ్ళ చించినాడు చలపట్టి పేగుల జంజాల తోడుతను తెలివై ఉన్నాడు కదరి నారసింహుడు ఘోరదానవు కంటకుహర్రక్తము ముంచి సార్యకు వసంతముగా చల్లినాడు మారుకొన్న దైత్యుని చర్మ మొలచి మేని మీద తీరత కప్పినాడు కదరి నారసింహుడు అందపు లక్ష్మియు ప్రహ్లాదుడును తింపగాను విందుగా నాగము పాలు వెలసినాడు అంది శ్రీ వెంకటనాథుడై ఏడ ఆడాను దిండు పడున్నాడు కదిరి నారసింహుడు